ఇక్కడ శంకర్లు అంటున్నారు ఎవడు ధీరుడు అనంటే పుత్రుల పట్ల కాని భర్త పట్ల కాని భార్య పట్ల కాని గృహం పట్ల కాని లోకం పట్ల కాని తనవి అనుకున్న వాటన్నిటి పట్ల కాని తన దేహం తనది అనుకున్న దేహం పట్ల కాని ఎవడైతే నిష్పక్షపాత వైఖరితో యదార్థ భావనతో వాటన్నిటిని గుర్తించి తాను ఈవీ ఏవీ కాదు అని గుర్తించి తను వీటికన్నిటికంటే విలక్షణుడని గుర్తిస్తున్నాడో వాడే ధీరుడు అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ధీరుడంటే మొగాడని అనుకోవద్దు అర్థమైందే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఆ స్థితిని ఎవడైతే గుర్తిస్తున్నాడో వాడు ధీరాహ ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతాభవంతి వాడు ఈ లోకాలని దాటి ఈ లోకాలు లోకాల్లో అనుభవాలు పొందాలని ఈ ఆలోచనలన్నింటినీ దాటి వాడు అమృతాభవంతి వాడు అమృత స్వరూపమైన ఆత్మస్థితిని పొందుతున్నాడు అయితే స్వామి వాడు ఇవేవి కాదు కదా వాడిని తెలుసుకోవాలంటే ఎలా వాణ్ణి పొందాలంటే ఎలా ఇక్కడ గురువు యొక్క సమాధానాన్ని ఉపనిషత్ చాల అర్దవంతంగా తీసుకెళ్తూ శిష్యుడిలో మరికొన్ని సందేహాలు కలిగినట్లుగా ఇక్కడ మనకు తేట తెల్లమవుతుంది ఎందుకంటే రెండో మంత్రంతో ఉపనిషత్ అయిపోలేదు ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగా మంత్రాలు సాగుతూనే ఉన్నాయి అంటే గురువు శిష్యుడడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం పూర్ణం కాలేదు ఇంకా అతనిలో కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ ఆ గురువు ఏం చెప్పాడు అనంటే శ్రోత్రస్య శ్రోత్రం मनसो मन यद्वाचोह वाक् चक्षुषु चक्षु प्राणस्य प्राण से प्राण्य धीरा प्रेत्य अस्मा लोकाद अमृता निूसा मंत्राण अंटे ఏదైతే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా నేను అనేటువంటి ఆ అంశాన్ని ఆ విషయాన్ని దేహేంద్రియ మనోబుద్ధులనే విలక్షణమైనటువంటి ఈ విషయాలు ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు దాన్ని విభజించాలి విభజిస్తే కానీ వీడికి అర్థం కాదు ఆ విభజించడానికి గురువు ఏంటంటే ఒక నాలుగు అంశాలు తీసుకున్నారు ఇక్కడ శ్రోత్రము చక్షువు వాక్ ప్రాణము మనస్సు అనేటువంటి ఐదంశాలు ఈ ఐదింటి మీద ఇప్పుడు విచారణ చేస్తారన్నమాట వాళ్ళు అందుకనే ఈ ఐదింటి మీద విచారణ చేయడానికి తైత్రియోపనిషత్తులో కూడా వరుణుడు దగ్గరికి భృగు అనేటువంటి వాడు తన కొడుకే అని శిష్యుడు వెళతాడు వరుణుడి దగ్గరికి భృగు వెళతాడు వెళ్లి గురువు నేను ఆ పరమాత్మ తత్వాన్ని పరమార్ధ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో ఇదే పరమార్థ రహస్యమని చెప్పడాయన ఎందుకు చెప్పడో మనకు ఉపనిషత్తు కూడా భవిష్యత్తులో చెప్పబోతుంది విదితాద్ అధి న విద్మహ విజానీమహ ఉపనిషత్ చెప్తుంది అది నోటితో చెప్పబడే వస్తువు కాదది విషయం కాదది చెవితో వినడానికి ఒక శబ్దం కాదది కాబట్టి అటువంటి తత్వాన్ని ఎలా చెబుతాడో గురువు చాలా అద్భుతంగా ఈ కేనోపనిషత్తు నడుస్తుంది కాబట్టి తైతిరియంలో భృగు అనేటువంటి శిష్యుడు కొడుకు కొడుకు శిష్యుడు రెండూ కూడా అనివాడు వరుణుడనేటువంటి తండ్రి గురు అయినటువంటి ఆ వరుణుడి దగ్గరికి వెళ్లి అడుగుతాడు అదీ భగవో బ్రహ్మేతి అని ఆ ఉపనిషత్తులో ఆ వల్లి కూడా అది ప్రారంభమైనటువంటి ఆ మంత్రము ఆ పోర్షన్ కూడా భృగువల్లి అని పేరొచ్చింది దానివల్ల ప్రారంభమే భృగుర్వైవారుణిహి వరుణం పితరముపసార అదీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రమి తగుంహోవాచస్రమ విజిజాసస్వ తపో బ్రహ్మేతి స తపోతప్యత స తపస్తప్ అన్నం బ్రహ్మే ది వ్యజానా అన్నాద్ ఖల్విమాని భూత నిజాయ అన్ని అన్నం ప్రయన్యబిశంవిశంతీతి తద్విజ్ఞాయ పునరే వరుణం పితరముపసార అధీ భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతోతప్యత స ప్రాణో బ్రహ్మేది వ్యజానా ప్రాణే ఖల్విమాని భూత నిజాయ ప్రాణే నా జీవంతీ ప్రాణం ప్రయంత్య విశంవిశంతీతి తద్విజ్ఞాయ పునరవరుణం పితరముపసార అధీ భగవో బ్రహ్మేతి ఖగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సపోత్యత సపస్త మనో బ్రహ్మే దివ్య మనసో హే ఖల్విమాని భూతాయ మనసా జాతాని జీవంతి మనః ప్రయన్యంవిశంతీతి తద్విజ్ఞాయ పునరవరుణం పితరముపసార అధీ భగవో బ్రహ్మేతి తగుంహోవాచస్రహ్మ విజిజాసస్వ తపో బ్రహ్మేతి सतपोत्यत सतपस्त विज्ञान ब्रह्मे दिव्य विज्ञावि जायते विज्ञान न जाता जीवंती विज्ञान प्रयन्वतीज्ञा पुनरव वरुण पितर मुपसार अगवो ब्रेती తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపో తప్యత సప్ ఆనందో బ్రహ్మే దివ్యజానానందాద్యే కల్విమాని భూతని జాయంతే ఆనందే నా జీవంతీ ఆనందం సైషా ఆర్గవి వారుుణీ విద్యా పరమేవ్యో మన్ ప్రతిష్టిత వేద భవతి మహాన్ భవతి ప్రజయా పశుభర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త భృగువలిలో ఇది ఒక పోర్షన్ ఇది తర్వాత మళ్లీ ఇంకా వెళుతుంది నా కంచనవస ప్రత్యాచీత ఇన్ని ఈ పోర్షన్ లో గురువుగా ఉన్నటువంటి తన తండ్రి వరుణుడి దగ్గరికి శిష్యుడిగా కొడుకే భృగు వెళతాడు అదీహి భగవో బ్రహ్మేతి ఆ పరతత్వం గురించి నాకు బోధించు నాకు తెలియచేయు అదీహి ప్లీజ్ మేయు Explain ఎక్స్ప్లెయిన్ టు మీ మే యూ కమ్యూనికేట్ టు మీ మే యూ మేక్ మీ రియలైజ్ నన్ను నువ్వు అర్థం చేయించు నాకు అర్థం చేయించు ఆ పరతత్వాన్ని నేను పొందాలనుకుంటున్నాను అధీహి భగవో బ్రహ్మేతి అంటే ఈ లోకంలో గురువులు రెండు రకాలుగా ఉంటారు శిష్యులు రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం గురువు ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఏమేమి దోచుకు తెచ్చుకోవాలో వాటి గురించి చెప్పేవాడు మొదటి రకం గురువు వీడు కూడా గురువు నాకు పిల్లలేరండి గురువు గారు నాకు పెళ్లి కాలేదండి గురువు నాకు ఇళ్లు కట్టుకోవాలండి గురువు గారు నాకు అది కావాలండి ఇదే అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ గురు శిష్యులు కాదు రెండో రకమైనటువంటి గురువు రెండో రకమైన శిష్యుడు కావాలి వాళ్ళెవరు అనంటే ఆ శిష్యుడు భగవంతుడి దగ్గర నుండి అది కావాలి కావాలని అడుక్కునే శిష్యుడు కాదు భగవంతుడి దగ్గర నుండి ఏమేం దోచిపెడదామని చూసే గురువు కాదు భగవంతునే ఇచ్చేద్దాం అనుకునే గురువు భగవంతుణ్ణే పొందాలనుకునే శిష్యుడు వీళ్ళిద్దరిదే సాంప్రదాయం ఇదే సాంప్రదాయం ఆ పరతత్వాన్నే పొందాలనుకునేటువంటి శిష్యుడు ఆ పరమార్థ తత్వాన్ని రహస్యాన్ని చెప్పాలనుకునేటువంటి గురు వీళ్ళిద్దరిదే సాంప్రదాయం అందుకనే అటువంటి గురు శిష్యులు రేరుగా కలుస్తుంటారు కృష్ణార్జునులు వివేకానంద రామకృష్ణులు ఇలాగా చాలా రేరుగా కాంబినేషన్స్ కలుస్తూ ఉంటాయి కోట్ల మంది పుట్టిన తర్వాత ఇదిగో మొదటి రకం గురు శిష్యులు గురవహ బహవసంతి శిష్య విత్తాపహారకాహ గురవ విరళాసంతి శిష్య హృత్తాపహారకాహ అది చెప్పి ఇది చెప్పి ఇచ్చే అదొస్తుంది ఇచ్చేసుకో అది అక్కడికి వెళ్తే ఇది ఇక్కడికి వెళ్తే ఇది అక్కడికి పోతే ఇది ఇదొస్తుంది అదొస్తుందని ప్రపంచంలో ఉండే వస్తువులను వ్యక్తుల్నో పదార్థాలను తెచ్చుకోమనేటువంటి గురువులు బోల్డ్ మంది ఉంటారు కానీ పరమాత్మున్నే పొందాలి అని చెప్పేటువంటి గురువు విరళాసంతి ఎక్కడో ఉంటాడు పరమాత్ముణ్ణే పొందాలి ఇంక నాకు రెండోదొద్దు ఇంకెందుకు పరీక్షే లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ నాస్తి అకృతృతేన తద్విజ్ఞానాథం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రీయం బ్రహ్మనిష్టం సమిత్పాణి సన్ కాబట్టి అటువంటి శిష్యుడు కాని అటువంటి గురువు కాని లభించడం దుర్లభం వాళ్ళిద్దరూ కలవడం దుర్లభం వాళ్ళిద్దరు కలిశారు అనంటే శాస్త్రానికి ఆనందం ఎందుకని శాస్త్రం యొక్క కారణం కార్యం పూర్తవుతుంది అక్కడ ఏ పర్పస్ అయితే శాస్త్రానికి ఆ పర్పస్ వాళ్ళిద్దరి ద్వారా పూర్తవుతున్నారు ఎంత ఆనందపడిపోతుందో శాస్త్రం సాంప్రదాయమే అనుగ్రహిస్తుంది వాళ్లు కాబట్టి ఇక్కడ కూడా భృగు అనేటువంటి శిష్యుడు కొడుకుగా ఉన్నటువంటి వాడు తన తండ్రి అయినటువంటి వర్ణుడి దగ్గరికెళ్లి గురువు గారు అధీహి భగవో బ్రహ్మేతి నాకు ఆ పరమార్థ తత్వం యొక్క రహస్యాన్ని ఛేదించాలి నాకది చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసండి పరమాత్ముడు అంటే ఇది అని చెప్పలేదు ఆయన పరమాత్ముడి గురించి ఒక ముక్క మాట్లాడలేదు అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి ఆయన ఆరు చెప్పాడు ఆయన ఏంటి అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనహ వాక్ ఆరు అంశాలిచ్చాడు దీని మీద తపశ్చేయి ఎందుకు తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వా పరమాత్మ అనేటువంటిది తోటే సాధ్యమవుతుంది కానీ తపస్సు లేకుండా ఊరికినే ప్రేరాపనలు మాటలతోటి చెరిగేది కాదు అయితే తపస్సు అంటే ఏంటండి ఇలా ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని ఇలాగా బిగబెట్టేసి ప్రాణం బిగబట్టి కూర్చొని జల వాయు దిగ్బంధనం చేసి అన్నం తీసుకోకుండా అలా కూర్చోవడం ఉంటికాల మీద నిలబడ్డం లేకపోతే తలకాయ కింద పెట్టి కాళ్ళు నా తపస్ అంటే తపహ ఇది విచారణం శంకరులు చాలా క్లియర్ గా అంటారు తపస్సు అంటే ఇది శారీరకంగా చేసేటువంటి క్రియలు అది కాదు విచారణం ఏవ తపహ తపస్సు అంటే ఏంటి విచారణం నీ బుద్ధిని ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు దేహాన్ని చూస్తున్నావు ఇవన్నీ కదిలిపోతూ ఉన్నాయి నశ్వరాలుగా ఉన్నాయి ఇవన్నీ నశించిపోయేవిగా కనిపిస్తున్నాయి కదిలిపోతున్నాయి నీకేది కోరుకుంటున్నావు శాశ్వతమైనది కోరుకుంటున్నావు నిత్యమైన దాన్ని దాని పొందాల పొందాలనుకుంటే అసలు వీటన్నిటిని విచారణ చేస్తూ వీటన్నిటిని తొలగిస్తే మిగిలేది అదే బోధపడేది అందుకనే దాన్ని పారిశేష న్యాయము అంటారు పారిశేష న్యాయము అనంటే అన్నిటిని తొలగించగా మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని పారిశేష న్యాయం అంటారు కాబట్టి ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధుల మీద చాలా గొప్ప విచారణ చేస్తాడు ఇప్పుడు గురువు గారి మాట విని వెళతాడు ముందు అన్నం అన్నం అంటే దేహం అన్నంతో కదా ఈ దేహం పుట్టింది ఈ దేహం అన్న కదా కాబట్టి దీని మీద విచారణ చేస్తాడు ఈ దేహం మీద చేస్తూ ఆయన అన్నం బ్రహ్మే దివ్య అంటే అన్నమయ దేహమే పరమాత్మ అందుకనే నేను అన్నప్పుడు ఈ శరీరంతో కలబడిపోయి నేను ప్రవర్తిస్తుంటాను ఇక్కడ నేను అన్నటువంటి దానికి శరీరానికి తేడా లేకుండా ప్రవర్తిస్తుంటాం ఎందుకని ఈ దేహమే నేననేటువంటి భావన దృఢంగా ఉంది కాబట్టి కాబట్టి ఈ దేహం మీదనే విచారణ మొదలుపెట్టాడు అన్నం బ్రహ్మే దివ్య చూడండి ఆ అన్నమే పరమాత్మ అన్నమయ్య కోశమే ఆ దేహమే పరమాత్మ అని తండ్రి దగ్గరికి వస్తాడు నానా నువ్వు చెప్పినట్టు నేను తపస్సు చేశాను నాకిప్పుడు అర్థమైంది ఏమిటి ఈ దేహమే పరమాత్మ అని నవ్వుతాడు వెళ్ళు వెళ్ళు వెళ్ళు గోబ్యాక్ తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ వెళ్ళు ఇంకా ని తపస్సు పూర్తి కాలేదు వెళ్ళి తెలుసుకో తపస్సు చేయ అన్నాడు మళ్లీ వీడొచ్చాడు ఇదేంటిది దేహమే పరమాత్మ అనుకున్నాను కాదనమాట మళ్లీ గురువు గారు తపస్సు చేయమన్నారు అని దేహం మీద బాగా తపస్సు చేసి చూస్తే ఇది ఒకరోజు పడిపోతుంది ఇది ఒకరోజు ఇవ్వబడింది అప్పుడు అర్థమవుతుంది ఓహో దేహం కాదు ఇంత చెట్టంత మనిషి నిలబడి ఉండాలంటే గుప్పుడు ప్రాణం లోపల ఉండాలి నిన్న ప్రాణం ఆడాలి ఆ ప్రాణం ఆడకపోతే ఏమైపోతుంది ఇంత పెద్ద మనిషి కూడా పడిపోతాడు ఇలా కుప్పకూలి పడిపోతాడు కాబట్టి ఇంత దేహాన్ని ధరించింది ప్రాణము కాబట్టి మళ్లీ వచ్చేస్తారు వెంటనే నవ్వుతూ ఇప్పుడు చిన్నపిల్లలు కదండి మరే చూసిరారా అన్నావు అనుకోండి చూసి చూడకుండానే వెంటనే అక్కడికి ఇల్లు వచ్చేస్తారనమాట అలాగనే వీడు కూడా ప్రాథమిక దశలో ఉన్నాడు వెళ్ళి అబ్బా ప్రాణమే పరమాత్మ అనుకోగానే వెంటనే పరుగులు తీశాడు గురువు దగ్గరికి ఇంకా విచారణ పూర్తి కాలేదు పరుగులు తీసి మళ్లీ వచ్చి ప్రాణో బ్రహ్మే దివ్య నాన్న గురువు గారు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రాణమే ప్రకృతికి పరమాత్మ ప్రాణం లేకపోతే ఆ సూత్రాత్మ లేకపోతే ప్రాణాత్మ లేకపోతే అసలు ఈ ప్రకృతి అంతా జడం స్తంభించిపోతుంది కాబట్టి ప్రాణమే పరమాత్మ అని మళ్లీ నవ్వుతాడు హే వెళ్ళు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ వేళ్ళు సరిగ్గా విచారణ చేయన్న మళ్లీ వెళతాడు మళ్లీ విచారణ చేస్తాడు అప్పుడు అర్థమవుతుంది అరే రే నిజమే కదా ప్రాణమే దేహాన్ని కాపాడుతుందనుకుంటున్నాం నో డౌట్ కానీ ఈ ప్రాణం లేకుండా కూడా నేను ఉండగలను ప్రాణం బంధించేస్తే కొంతసేపు నేను ఉండగలను ఆ లోపల ఏదో కొట్టుమిట్టాడుతుంది శరీరం కాదు ప్రాణాన్ని ఆచేస్తే శరీరం బానే ఉంది ఇలానే కూర్చుంటాం ప్రాణాయామంలో కానీ లోపల ఏదో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది గాలి కావాలి గాలి కావాలి ఏంటది సంకల్ప వికల్పాలు చేసే మనస్సు ప్రపంచంతో నన్ను తీసుకెళ్లి ముడిపెట్టే మనసు కాబట్టి ఇప్పుడు గుర్తించాడు అబ్బా మనస్సే పరమాత్మ అనుకున్నాడు మళ్లీ పరుగులు తీసుకుంటూ వచ్చాడు గురువు మనో బ్రహ్మే దివ్య జానాది ఇప్పుడు అర్థమైంది మనస్సే పరమాత్మ అండి ఆ మనస్సు లేకపోతే ఇప్పుడు ప్రాణం ఆడుతుంది దేహం ఉంది తలకాయ మీద గట్టిగా దెబ్బ తగిలింది ఐసీఈలో పడున్నాడు కోమాలో వాడు ఆరు నెలలు పడున్నా సంవత్సరం ఎందుకు ఇంకా అది జీవోత్సవం ఏం తెలియదు ఇంకా లేవడు కులకడు పలకడు ఏం లేదు అలా పడున్నాడంతే ఎందుకు మనస్సు ఉంటేనే తనని ప్రపంచాన్ని కలుపుతుంది తను ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తాడు మనుగడ అంటే అర్థమేంటి మనస్సుతో సాగించేటువంటి క్రియాకలాపాలే మనుగడ అంటే అసలు ఆ మనస్సే లేకపోతే ఇక మనుగడ ఎక్కడిది కాబట్టి మనస్సే పరమాత్మ అన్నాడు మళ్లీ వెళ్ళు వెళ్ళు తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్ వచ్చాడు మళ్లీ వచ్చి ఆ గురువు దగ్గరకు వచ్చి తపస్సు చేసిన తర్వాత నేను మనస్సునే పరమాత్మ అనుకున్నాను మనస్సు కాదు ఎందుకని మనస్సు ఆలోచిస్తుందే కానీ మనస్సు నిర్ధారణ చేయలేదు ఆలోచిస్తుంది మనస్సు అంతే తప్ప ఇదమిత్తంగా నిర్ధారణ చేయలేదు లేదా వృద్ధిని చేసేటువంటి శక్తి మనస్సుకి లేదు విజ్ఞానమే గొప్పది మనస్సు కంటే అంటే బుద్ధి గొప్పది మనస్సు కంటే కాబట్టి విజ్ఞానమే ఈ లోకానికంతా కూడా కారణం विज्ञान यज्ञ तनुते कर्माणि कर्मा तुते देवा सर्वे ब्रह्म ज्येष्टसते विज्ञान ब्रह्म चेद्वेद तस्मा छेन्न प्रम विज्ञाने लोका नेदे कद ज्ञान लेकानम विन పశుబిస్సమాన పశువులేమైనా వృద్ధి చేస్తుందా ఏమి లేదు పిల్లల్ని పెడుతుందే కానీ ప్రపంచాన్ని వృద్ధి చేయదు ఈ ప్రపంచమంతా ఇంత గొప్పగా ఈ దేశము కానీ ప్రపంచం కానీ భూమి కాని అన్నీ కూడా ఇంత వృద్ధి చెందుతూ ఇంత ముందుకు సాగుతుందనంటే దానికి విజ్ఞానం ఒకటే కారణం కాబట్టి గురువు విజ్ఞానమే బ్రహ్మ అన్నాడు మళ్లీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు తపస్చే వెళ్లాడు అసలు ఈ దేహం కాని ప్రాణం కాని మనస్సు కాని ఆలోచనలు కాని ఈ జ్ఞానము విజ్ఞానం కానీ విన్ని ఎందుకు నేను ఆనందంగా ఉండాలని కదా అసలు నాకు ఆనందాన్ని ఇవ్వకపోతే విన్న అవసరమే నాకు కాదు కాబట్టి ఆనందమే దల్టిమేట్ ఆనందమే లక్ష్యం ఆనందం కోసమే బ్రతుకుతున్నాం ఇక్కడ ఇప్పుడు ఆనందమే లేదంటే ఇంకంతే వాడి బ్రతుకు శూన్యం బ్రతకడం కూడా వాడికి ఇష్టం ఉండదు కాబట్టి ఆనందమే నేను పొందే పొందాలనుకునేటువంటి అంతిమ విషయం నా లక్ష్యమేంటి ఆనందాన్ని పొందాలనుకోవడం కాబట్టి ఆనందమే పరమాత్మ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని మొదలు పెడతాడు మొదలుపెట్టి చూస్తాడు ఆనందాన్ని పొందితే అది మళ్లీ పడిపోతుందేమో ఏదైనా పొందామోనంటే ప్రారంభమైందంటే ఏమవుతుంది అంతమవుతుంది ఏదైతే దేనికైతే బిగినింగ్ ఉంటుందో దానికి ఎండింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆనందాన్ని నేను పొందాలనుకుంటున్నాను పొందాననుకోండి పోతుంది కానీ వచ్చేది పొయ్యేది నాకొద్దు శాశ్వతమైనది కావాలి కాబట్టి ఎవడు ఆనందాన్ని కోరుకుంటున్నాడు వాడెవడు వాడి మీద విచారణ చేశాడు వాడు దేహం కాదు ప్రాణం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఆనందాన్ని కోరుకునేటువంటి వాడు వాడి యొక్క స్వరూపమేంటో విచారణ చేశాడు చేసిన తర్వాత వాడికి అర్థమైంది ఆనందాన్ని వాడు గుర్తించకుండా కోరుకుంటున్నాడు వాడి స్వరూపమే ఆనందం అది గుర్తించకపోవడం వల్ల వెలితి కలిగి ఎక్కడికో బయటికెళ్లి తెచ్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తన స్వరూపాన్ని గుర్తించిన తర్వాత శైషాబా ఆర్ గవీవారుణీ విద్యా అయిపోయింది ఇంకా వెళ్ళడు గురువు దగ్గరికి ఎందుకని తను ఏది పొందాలనుకుని గురువు దగ్గరికి వెళ్ళాడో అది గురువు అనుగ్రహంతో తపస్సు ద్వారా ఆ స్థితిని చేరుకున్నాడు ఇంకా వెళ్ళాడు గురువు దగ్గరికి అయిపోయింది అక్కడతో వాళ్ళిద్దరి చాప్టర్ ఇంకంతటితోటి భృగూకి వరుణుడికి పని పూర్తయిపోయింది ఏ పని నిమిత్తమైతే వెళ్ళారో పని పూర్తయింది అలాగే ఇక్కడ కేనోపనిషత్తులో కూడా గురువు గారు శ్రోత్రం మనసో మనహ యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ ఐదంశాలు ఇచ్చారు ఈ ఐదంశాల మీద విచారణ చేస్తే మళ్లీ గురువు గారు చూస్తున్నాడు ఆ శిష్యుడికి అర్దం కాలేదు ఏంటిది నేనేమో పరమాత్మ గురించి అడిగితే అసలు ఇవన్నీ ఎవడి వల్ల ఇవన్నీ ప్రేరణ పొంది ప్రవర్తిస్తున్నాయని నేను ప్రశ్నిస్తే వాడు కావాలని అడిగితే ఈయన మళ్లీ అక్కడికేదో రివర్సలో చెప్తున్నాడు అని అనుమానంతో చూస్తున్నటువంటి శిష్యుడికి మూడో మంత్రం చాలా అద్భుతంగా దాని యొక్క అనుమానాలు నివృత్తి చేస్తూ ముందుకెళ్తుంది చెప్పండి నాతోటి నత్ర చక్షుర్గచ్చతి नाग्छति नो मन न वि नजानी अन्यदेव तद्विदितात अथ अविदितात अध పూర్వా ఏ నస్త ఈ మంత్రంలో చాలా ఒక గొప్ప కాంబినేషన్ తీసుకొస్తారని నక్షు గచ్చతి అయ్యా హళ్ళు చూస్తుంది లోకాన్ని కాని ఒక్కసారి ఆ చూసే కళ్లను ఒకసారి అనుకుంటుంది అరే లోపల ఏదో ఆ కారణం వల్లే నేను చూస్తున్నాను అని ఒక్కసారి నేను ఈ వాడు ప్రపంచాన్నంతా చూస్తున్నాను ఒక్కసారి దాన్ని చూస్తానని చెప్పి ప్రయత్నం చేసి తిరిగింది అనుకో లోపలికి పనికిరాదు కళ్లు బయట ఉంది ప్రపంచాన్ని చూస్తుంది కంటికి చూసే గుణముంది కానీ శక్తి లేదు ఆ శక్తి లోపల నుంచి వస్తుంది ఆ శక్తిని చూడాలని కళ్ళు కనుక లోపలికి తిరిగితే పనికి రాదు వాక్కు చాలా అద్భుతంగా మాట్లాడుతుంది ఆ వాక్ అనుకుంటుంది ఇప్పుడు నేను బయటికి వ్యక్తమై అందరికీ చెప్తున్నాను కదా ఆ శక్తి లోపలుంది కదా ఆ శక్తిని నేనొక్కసారి నా వాక్యాలతో తెలుసుకుంటాను అని కూర్చుంటే వాక్యాలు పనికిరాదు నక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనహ నాట్ ఇండీడ్ ద మైండ్ సంకల్పించే మనసు కూడా అరే నేను ఈ ప్రపంచం గురించి ఎన్నో ఊహలు భగవంతుడి గురించి కూడా నేను ఎన్నో ఊహలు పెంచుకుంటున్నాను భగవంతుడంటే వీడు వాడు అది ఇది అనుకుంటూ కానీ ఏ కారణమైతే నా నా లోపల అంతరాత్మగా ఉండి నన్ను ప్రేరణ చేసి నా సంకల్ప వికల్పాలకి ఆలోచనలన్నిటికీ ఆధారభూతమై ఉందో ఆ కారణాన్ని నేను చూడాలి అని మనస్సు కనుక ప్రయత్నిస్తే మనస్సు చూడలేదు నో మనహ ప్రాణహ ప్రాణం కూడా చేయలేదు ఇంక మిగతా అన్ని కూడా అంతే కళ్ళూ చూడలేదు చెవులు వినలేవు దాన్ని మాటతోటి దాన్ని పొందలేము మనస్సుతోటి పొందలేము ప్రాణము పనికిరాదు నా విద్మహ నీనీయమహ చూడండి ఎంత గొప్పగా చెప్పారు నా విద్మహ నా విజానీమహ ఎందుకు కళ్లతో దాన్ని చూడలేము అంటే ఇక్కడ ఉపనిషత్తులో ఈ మంత్రానికి చాలా అద్భుతమైన వ్యాఖ్యానం ఇస్తారు శంకరులు దేన్నైనా చూడాలి అని అంటే దానికి రూపముండాలి అర్థమైందా రూపము లేదనుకోండి దానికి ఒక గుణం ఉండాలి గుణము లేకపోయినా ఒక క్రియ ఉండాలి అంటే ఒక జాతి జాతి అంటే రూపము గుణ క్రియ ఈ మూడు ఉండాలి దేన్నైనా మనం చూడాలంటే అంటే సపోజ్ ఇప్పుడు పరిపూర్ణానందాన్ని చూడాలనుకున్నారు ఈ రూపం అని దగ్గరికి వెళతారు లేదు సపోజ్ ఇప్పుడు ఆయన చూడలేదు మీరు ఆయన చూడలేదు అనుకోండి ఆయన క్రియని చూసి మీరు ఆయన యొక్క క్రియ వల్ల ఆయన ఉపనిషత్తు చెప్తారు చక్కగా భగవద్గీత చెప్తారు ఆత్మవిద్య బోధిస్తారు బ్రహ్మ బోధిస్తారు ఆయన ఉపనిషత్ సారాన్ని చెప్తారు ఓహో ఇవన్నీ ఆయన చెప్తారు అంటే ఆయన చేసేటువంటి క్రియల వల్ల ఆయన్ని మీరు గుర్తించవచ్చు ఆయన రూపాన్ని చూసి ఆయన్ని గుర్తించవచ్చు లేదా ఆయన గుణం ఎలాంటి వాడండి ఆయన ఆచరణ దగ్గర గుణాలు గుణాలని చూసి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిత్వాన్ని మనం గుర్తించవచ్చు అంటే రూపాన్ని చూసి గుర్తించడం గుణాన్ని గుర్తించడం క్రియలను గుర్తించడం కాబట్టి ఈ మూడు ఉంటే మనకు ఏదైనా గుర్తించొచ్చు దాన్ని జనమే దే బార్డై బ మానవ జన్మ దుర్లభమైనది ఈ దేహం మళ్లీ మళ్లీ లభించదు చెట్టు నుంచి రాలిన ఆకులు